ప్రార్థన చేస్తున్నాను పరిశుద్ధుల దేవ మా ప్రియ పర్లోకపు తండ్రి నీకే స్థుతులు సోత్రమైన గొప్ప దేవ అబ్రహామిసాకి యాకబుల గొప్ప దేవ సర్వనతుడ నా తండ్రి నీకెంతో వందాలిసయ్య ఈ ఘర్షణ కాలం అంత ప్రవ్వ మమ్మల్ని సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపచుకొని మమ్మల్ని సజ్జ లెక్కలు నిలబెట్టుకున్నారు ప్రభావ దివారాతులు కాపాడి ఇక నూతన దినం మాకు అనుగ్రించినారు ప్రభా దాన్ని బట్టి వందనాలు అర్పించుకుంటాం నైనా నీకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాం నైనా సమస్త ఘనత మహిమ ప్రభావం నీకే యుగ యుగములు కలుగులు కాక నా దేవ నా ఇక మధ్య కాణ్య సమయంలోనైనా మీ సన్నిధికి వచ్చినైనా మీరు మాతో మాట్లాడండి మా జీవితాలు సరిజైన ప్రభావ మృదయాలు సరిజని ప్రభావాలో ఇంకేమైనా బలహీతులు ఉంటే ప్రభావ మీకు ఆయాసకరమైన జీవితం ఉంటే వాటించిన కొడుదలు ఇచ్చేయండి నన్ను ఒప్పుకొని విడిచిపెట్టాలా ప్రభావ మీకు కనిగిరం పొందాలా మీ కృపల మీరు జీవించాలా ప్రభావ యథార్థతో పరిషత్తో ప్రభావ నిన్ను మనిస్తూ నిన్ను సేవించే బిడ్డగా తయారు చేయాలని ప్రార్థిష్టమైన మీ ఎందు వినయ భయభక్తులు కలిగి ప్రీతికరమైన సేవ మేము చేసేబెడ్డగా తయారు చేయనైనా మీకు నూతనమైన పరిశుధాత్మ అభిషేకం పర్లో ఒక జ్ఞానం మాకు అనుగరించి బాక్యత సినిమాతో మాట్లాడాలని పాడలారు నడిపించండి అయినా ప్రతి ఆటంకాలు కొట్టివేసినైనా ఈ ఆరాధన అంతట్లో మీరే ఆధిపత్యం నడిపించండి మీకు పరిశుధాత్మ నడిపింపు మాకు అనుగరించమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థిష్టాం తల్లి ఆ మెయిన్ అలలు ప్రేమ చూపి నన్ను బ్రతికించినవయ్యా ఎంత కృపామయుడ ఎసయ్యా ప్రేమ చూపి నన్ను బ్రతికించినవయ్యా నలిగితీ వెసారితివి నలిగితీవి వెసారితివి నాకై ప్రాణమునేచితివి నాకై ప్రాణమునేచితివి నాకై ప్రాణముని చితివి నాకై ప్రాణముని చితివి ఎంత కృపామయుడవు ఎసయ్యా ప్రేమ చూపి నన్ను బ్రతికించినవయ్యా కన్న తల్లిదండ్రులు నన్ను మరచినను ఈ లోకము నన్ను వెలివెసిన కన్న తల్లిదండ్రులు నన్ను మారచినను ఈ లోకము నన్ను వెళ్ళి వేసిన మారువలేదు నడవేడు వాలేదు మారువాలేదు నడవేడు ప్రేమతో పిలచిన నాదుడవు ప్రేమతో పిలచిన నాదుడవు ప్రేమతో పిలచిన నాదుడవు ప్రేమ చూపించుడవు ఇంత కృపామయడవు ఎసయ్యా ప్రేమ చూపిను బ్రతికించినవయ్యా ప్రేమ చూపిను బ్రతికించినవయ్యా నలిగితే వెసారితీవి నలిగి వెసారి నా ప్రాణము నీచితి నాకై ప్రాణముని చేతివి నాకై ప్రాణముని చేతివి నాకై ప్రాణముని చేతివి ఎంత కృపామయుడబు ఎసయ్యా చూపి తను ప్రతికించిన పయ్యా అడ్డ లాంటిది నాదు ముండి హృదయం నిండిపోయినాదు పాప జీవితం బండ లాంటిది నాదు ముందు హృదయం విండిపోయినాదు పాప జీవితం మార్చి శ్వాసముగా మార్చి తిశ్వాసముగా ఇచ్చి నావు మెత్తనైనా కొత్త హృదయం ఇచ్చినావు మెత్తనైనా కొత్త హృదయం ఎంత కృపామయుడవు ఎసయ్యా ప్రేమ చూపి నన్ను ప్రతీకించి ప్రతీకించినవయ్యా స్థోత్రం ప్రభావ పరిశానివందని గొప్ప జయం గల దేడో ప్రభావ వాక్యం లేవా తని నామల ప్రభావ ముఖ్యంగా ప్రభావ మమ్మల్ని ఆత్మీలో మమ్మల్ని నడిపించండి మమ్మల్ని మీకు సమర్పించుకున్నప్పుడు తని ప్రతిరోజు మమ్మల్ని సేవలో బలంగా అభిషేకించి వాళ్ళకి మీ యొక్క పరిశుభాత్మ బలంగా మా కుమ్మరించమని ఏ శ్రీ కృష్ణ నామలకు అమ్మాయి విషయ నలభై దియో నేను ఒక నూతన క్రియా చేయించున్నాను ఇప్పుడే అది మొదలైనది మీరు దాన్ని ఆలోచింపగా నేను అరణ్యంలో త్రోవ కలుగజేయించున్నాను ఎడార్లలో నదం పారజేచున్నాను నేను ఏర్పరచుకున్న ప్రజలు రావుటకు అరణ్యంలో నీళ్లు కొట్టించుతున్నాను అలలిగా దేవుడి ఏం మాట్లాడుతుండంటే నూతన క్రియ దేవుడు చేస్తా అని చెప్తుడు మీరు ఆలోచింపరని దేవుడు చెప్తుండు ప్రతి విషయంలో మనము దేవుని దగ్గర కనిపెట్టుకుంటే దేవుడు గొప్ప కార్యము చేస్తాడనమాట ఎదు అరణ్యంలో త్రోవ సరళం చేస్తా అంటుడు అరణ్యం అంటే చీకటి కమ్ముతూనే ఉంటది అసలు మనకు ఏమీ కనిపించదు ఆ ప్లేస్ అదంతా కానీ మనకు దేవుడు సరళం చేశాడంట మన విషయంలో ఏ విషయమైనా సరే మన కుటుంబంలో కానీ ఇతరుల బిడ్డల కుటుంబంలో గాని ఎన్నో సమస్యలు కష్టాలు బాధలు ఎన్నో ఉంటాయి అవి చాలా ఉంటాయి కానీ ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ప్రార్థన చేసినప్పుడు దేవుడు కార్యము చేస్తాడనమాట మనుషులకు ఏది కాదు కానీ దేవునికి మాత్రం సమస్తము సాధ్యం ఎడారిలో నదులను ప్రేంపజేస్తా అంటూ ఎడారి అంటే అంత ఇసుకతో అక్కడ ఏ నీరు కానీ అస్సలు ఉండదు కానీ దేవుడి వల్ల సమస్తము సాధ్యం అంత ఎడారి లాగున్న కఠినమైన సమస్యలు కూడా దేవుడు కార్యము చేస్తాడంట ఎంతో గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు దేవుడు చేసే వారికి మనకు కనిపించదు వినిపించదు కాబట్టి దేవుడు గొప్ప దేవుడు అనమాట ఇంకోటి మనకు సమస్తము సాధ్యము మనం ఏం చేస్తాము ఇతరుల పట్ల ఎన్నో సమస్యలు ఎన్నో ఇరుకులు ఈ లోకంలో ప్రతి బిడ్డ ఉన్నారనమాట ఎందుకంటే ఈ లోకంలో శ్రమల తోనే జీవి జీవిస్తున్నారు ప్రతి బిడ్డ మనం ఏం చేయాలా ప్రార్థన చేయాల ప్రార్థన చేయాల నశిస్తున్న కొరకు మనము కన్నీటి ప్రార్థన చేయాల మొన్నటి వరకు మా అక్క కొడుకు బాగా చెప్తే వినలే అసలు కానీ ఇప్పుడు తాగుడికి బానిస లివర్ పాడైపోయింది ఇప్పుడు బాధపడుతుంది కానీ నేను నేను ఒప్పించి ప్రార్థన చేయిస్తున్నా కానీ దేవుడు కార్యము చేస్తాడు ఏదో ఒక రోజు ఆ బిడ్డకు రక్షణ దేవుడు ఇస్తాడు ఆత్మ నరకానికి పోకుండా మనం ప్రతి బిడ్డ కోసం మనం ప్రార్థన చేయాల రోజు నేను హాస్పిటల్కి ప్రతిరోజు వెళ్తున్నా రకరకాల రోగాలతో పీడింపబడుతున్నారు అసలు వాళ్ళ వాళ్ళ సమస్యలు నేను అంటున్నా కదా ప్రతిరోజు ఏడ్చుకున్నా ఎక్కడైతే నేను అక్కడ నిలబడి ఉన్నానో అక్కడ వాళ్ళు చేస్తాడు మనం ఏం చేయాలో చేతులైతే దేవుని సన్నిధిలో మొనపెట్టాలా దేవుడు కార్యము చేస్తాడు ఎన్నో సమస్యలు ఎన్నో బాధలు ఎన్నో ప్రతి బిడ్డ అన్ని నరకంకి వెళ్లకుండా పర్లోక రాజ్యంకి వెళ్ళాలా మనం ఎక్కడ ఉన్నా ఎక్కడ నుంచినా వారి కోసం మనం ప్రార్థన చేయాల వాళ్ళకి తెలియదు కొన్ని ప్రాంతాలకైతే సువార్త తెలియదు ప్రార్థన తెలియదు ఇంకా యసు ప్రభా కూడా తెలియదు అలాంటి ప్రార్థనలో సేవకులను దేవుడిని నడిపించాలని నేను దేవుణ్ణి ప్రార్థన చేస్తా ఉంటా కాబట్టి దేవుడు ఏం చేస్తుండు ప్రతి ఒక్క బిడ్డ ఆలకించి సేవకులను నడిపిస్తున్నాడు అనమాట అంతిమ దినాల్లో ఉన్నాం దేవుడు చెప్తున్నాడు కదా అంతిమ దినాల్లో ఉన్నాం ప్రతి మోకాలు సన్నిధిలో ఉంగుతాయి ప్రతి నాలుక ఏసు నామం ఒప్పుకుంటారు అన్ని జనులపై ఆత్మవర్షం కుమ్మరిస్తాను దేవుడు చెప్పింది కాబట్టి దేవుడు ఏం చేస్తాడు అందరికీ రక్షణ ఇస్తాడనమాట నామకర్త క్రైస్తువులు కూడా ఇప్పుడు మారుతున్నారు ఇంకొకటి ఎంతో మంది బిడ్డలు రక్షణ పొందుతున్నారు అంతిమ దినాల్లో ఇంకా ఇప్పుడు శ్రమల కాలం ఘోరమైన పరిస్థితి వస్తుందంట కానీ దేవుడు ఏం చేస్తున్నాడు ప్రతి ఒక్క విషయంలో ప్రార్థన చేస్తాడు దేవుడు కార్యము చేస్తాడనమాట ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు క్రియ చేస్తాడు ఇంకోటి దేవుడు ఇచ్చిన వాక్యం సాక్ష్యం దేవుడు సార్ ప్రార్థన చేద్దాం సాక్ష్యాన్ని వంద తండ్రి గొప్ప జీవం కదా దేవుడు ఇంతవరకు మీరు మా విధానం వంద నాలుగు చెల్లిస్తున్నాం నా తల్లి ఆన్లైన్ లో మేము కూడుకున్న విధానం బట్టి వంద కృతనాసుదులు చెల్లిస్తున్నాం ప్రభావ ప్రతిరోజు మమ్మల్ని ఆత్మీయంలోకి మీరు నడిపించండి మీ యొక్క పశ్చాత్మ బలంగా కుమ్మరించు నశిస్తున్న జనం కొరకు మమ్మల్ని వాడుకోదేవా మమ్మల్ని మీకు సమర్పించుకుంటాను నా తండ్రి ఎలాంటి పాపంలో మోసంలో అబద్ధంలో ఉండకుండా సాయం దయచే దేవా మా నోటికి మీ కబదలో పెట్టండి మా నాల్క మీకు పెట్టండి దేవా మీరు మాకు సాయం దయచే మా నోటి నుంచి మా తన్ని మీ స్థుతులు ఆరాధన ప్రార్థన మా ప్రతిరోజు ఉండాల ప్రభావ తరి ప్రతి క్షణం ఉండాల నా తను మీరు మాకు సాయం దయచే చేయం గల దీడు నా తల్లి తన నామలో ప్రభ వాక్యం మీరు మాట్లాడే వందనాలు ప్రభా ఏషియానల్ పైన పంతొమ్మిది అంటున్నావు ప్రభా నూతన క్రియ చేస్తున్నా ఇప్పుడే మొదలైందంటున్నావు అరణ్యంలో త్రువ సారం చేస్తున్నాను ఇరాన్ ట్రంప్ చేస్తా అంటున్నావు ప్రభా ఆ వాక్యం ప్రతి ఒక్క ప్రతి ఒక్క పట్ల మీరు నెరవేర్చని అద్భుత ఆశ్చర్యకారాలు జరిపించి ప్రతి బిడ్డను మీరు అక్కడ సిద్ధపరచుకోమని ఏసుక్రీస్ అమలక్నంత్రి అమేన్ రఘుదేవ గొప్ప దేవ జీవం గల తండ్రి జీవాధిపతి సర్వనదుడ సర్వశక్తి సంపూర్ణ నీకు వందాలని సయ్య గొప్ప దేవ ఈ ఘర్షణ కాలం అంతా సురక్షితంగా కాపాడినైనా మీ కృపల్లో భద్రపచ్చుకొని మమ్మల్ని సజీ లెక్కలో నిలబెట్టున్నారు ప్రభా దీవారా మమ్మల్ని కాచి కాపాడినైనా ఈ యొక్క నూతన దినం మాకు అనుగరించినారు దాన్ని వందనం ప్రభావ నీక కృతజ్ఞత అస్థుతులు చెల్లిస్తున్నాం సమస్త ఘనత మహిమ నీకే యుగ కలుగును కాక హలవీయ హలవియా థ్యాంక్ జీసస్ థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ గొప్ప దేవ ఈ యొక్క మీ సంధిలో గడిపే కృపను మాకు అనుగరించిన నైనా ఎవరుకు గొప్ప ధన్యత మీరు మాకు అనుగరించినారు నైనా దాన్ని బట్టి నీకు ఎంతో వందన సమస్త ఘనత మహిమా ప్రభావం నీకే యుగ యుగంలో కలుగునుగా హాలలు గొప్ప దేవ మీ కృపలో మరోసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుక నీకు అందాలేసయ్యా మీ కృప వెంబడి కృప్రమకు అనుగరించినైనా వాకిందాల ప్రభావ మీరు మాతో మాట్లాడినారు ప్రభావ నైనా నూతన కెరియ చేసే గొప్ప దేవుడు ప్రభావ అది ఇప్పుడే మోలుసు అన్నారు ప్రభావ మీరు దాన్ని ఆలోచింపురన్నారు ప్రభావ నైనా పది దశలోనైనా మీ యొక్క క్రియల ప్రభావ మేము ఆలోచించాల ప్రభావ మీ క్రియలు మేము వివరించాల మనుషులకునైనా అనేకులకు ప్రభావ మీ రక్షణ సందేశాన్ని ప్రకటించాల ప్రభావ ఈ యొక్క సమాప్తి చివరి అంచుకు మేము వచ్చేసినాం ఎక్కడ చూసినా భయంకరమైన కాలంనైనా చీకటి కాలం శ్రమల కాలంనైనా ఎంత భయంకరంగా తండ్రి లోకంలోనైనా ఇది అంతకంతకు దిగజారిపోతుంది ప్రభావ నోవా కాలంలో ఏ రీతిగా ఉందో మనుషుకు రాకడ దినాల్లో అదే రీతిగా ఉంటుంది మీరు అన్నారు ప్రభా అయినా ఇది ఎంత భయంకరంగా దిగజారిపోయింది వ్యవస్థ ప్రభావ నైనా ఎసయ్య వీళ్ళందరినీ ప్రభావ నైనా మీ చెంతకు మీరు నడిపించాలా ప్రవ పోతే ఎంతో విస్తారం ఉంది ప్రభావ కానీ పని వాళ్ళే కొద్దుకున్నారు ప్రభావ అని పని వాళ్ళు మీరు లేపమని ప్రార్థిష్టం మీరు అనేక ప్రాంతాల నుంచి గొప్ప గొప్ప సేవకులు మీరు లేపండి ప్రభావ ప్రతి బిడ మీరు అభిషేకించి మీ సేవలో వాడుకుని ప్రవ్వ నైనా పడిపోయిన సేవకులు మతపరమైన జీవితాల నుంచి బడి బయటికి తీసుకురమ్మని ప్రార్థమైన కళలు ఇక గొప్ప దేవ నీకెంతో వర్ణాలు ఇస్తాయా నీకే కృతజ్ఞత ఆసుకులు దేవా ప్రతి చీకటి శక్తి మీరు గర్దించమని ఓ దేవ వాళ్ళ జీవితాల ప్రభావం సంపూర్ణంగా మీరు సమర్పించుకొని రోషం మీ కొరకు జీవించే బిడలుగా మీరు తయారు చేయమని గొప్ప దేవ సర్వనతుడైన నా తండ్రి నీకెంతో నీకే సమస్త ఘనత మహిమ ప్రభాలు చెల్లిస్తున్నాం థ్యాంకులు థ్యాంక్ యూ చీజస్ థ్యాంకులు ప్రతి బిడ్డ మీరు అభిషేకించి మీ సేవ వాడుకుని ప్రభావ ఈ చివరి కాలంలో ప్రభావ అంతే దినంలో మేము మీరు రాక దినాల మేముంటున్నాం ప్రవ మా విశ్వాసాన్ని మేము కాపాడుకోవాలా ప్రభావ పరిశుద్ధత కలి మేము జీవించాలా ప్రభావ ఈ లోకపు మాల్యని అంటకుండా ప్రభావ పత్తి క్షణంను అయినా పరిశుద్ధంగా యథార్థంగా జీవించాలా మా చూపుల్లో మా తలంపులు మా ఆలోచనలు ఓ ప్రమా మా క్రియలు సమస్త ప్రవర్తనలో ప్రవ పరిశుద్ధంగా యథార్థంగా జీవించాలా ప్రభావ ఈ లోకపు మాల్యని అంటకుండా జీవించాలా ప్రభావ ఆయన సకల దుర్నీతిని ప్రభావ ఓ ప్రవణ తన విరవిగుతున్న మాని ప్రవ్వ ఆయన లోపల నాటబడిన మా ఆత్మను కాపాడుకున్నకు మీ యొక్క శక్తి గల మీ ప్రతి దినం స్వీకరించా వాక్యం ప్రద మా హృదయంలో భద్రపరుచుకొని మీ వాక్యానుసారంగా మీరు జీవించే బిడ్డలుగా మమ్మల్ని తయారీమని ప్రార్థిష్టమైనా ఎంతో మంది లోకంలోనైనా నశించిపోతున్నట్టుగా ప్రభులందరి గురించి మేము ప్రార్థిష్టమైనా మీరే కాచి కాపాడి రక్షణ మార్గం దచ్చేనైనా ఓ ప్రభ నెక్స్ట్ మంత్ నైనా రెండు మూడు నలభై తారీఖులు ప్రభావ ట్రైబల్స్ ఏరియాకి వెళ్తుండగా ప్రవ్వ నేను ఆదిలాబాద్ ప్రాంతం వెళ్తుండగా ప్రభావ పిల్లల గురించి మేము ప్రార్థిష్టం ప్రాంతాల ప్రజల గురించి మేము ప్రార్థిష్టం అయినా కుడి అడములు తెలియని ప్రజలు ప్రవ్వ మీ పేరే ప్రజలు ఆ బిడ మీ సువార్త ప్రకటిస్తుండగా ప్రభావ మీరే గొప్ప అద్భుత కార్యం యొక్క జరిగించండి ప్రభావ సైతాన్ని బంధకాల చీకటి కట్టుంచే మనుషులు విడుదల పొందాలా ప్రభావ అనేక ఆత్మలు ప్రభ రక్షింపబడాలా ప్రభావ రక్షణ సందేశాన్ని మేము ప్రకటించాలా ప్రతి బిడ మిమ్మల్ని స్వీకరించేలాగిన ప్రతి ఒక్కరి మీతో ఆకర్షించుకునైనా ప్రతి ఒక్క బిడ మీరు అభిషేకించి వాడుకోమని ప్రార్థిష్టమైన ఆటంకపరుస్తున్న ప్రతి చీకర శక్తులను ఏసు క్రీస్తు నాలు బంధిస్తున్నాను హలలుయ్య ఆ గ్రామానికి సంపూర్ణ విడుదల సమాధానం ప్రకటిస్తున్నాం ఏసు పరిశుద్ధ నామూన దేవ మీరు విశేషమైన అద్భుతాలు మీరు జరిగించలేనా మార్గం సరళించండి ప్రభావ మీకు పరిశుభా ఆత్మ నడిపింపు మాకు అనుగ్రించండి టీం సభ్యులందరికీ ఒక్కొక్కరు వ్యక్తిగతంగా మీరు మీరు బలంగా వాడుకోండి నూతన అభిషేకం దయచమని ప్రాదిష్టమైన గొప్పదేవ నా తల్లి ఓ ప్రభావ ఇంకా ఆలస్యం లేదు ప్రభావ తల్లి ఇంత త్వరగా మీరు ఆకటం ఉంది ప్రభావ నేను తిరిగి వచ్చినప్పుడు ఏ దాసుడు పనిలో నిమగ్నం అవుతుండో వానే దృశిస్తున్నారు ప్రభావ మీరు తిరిగి వచ్చేంత వరకు ప్రభావ మీ పనిలో మేము సంపూర్ణంగా నిమగ్నం కావాలా ప్రభావ అనేకులు మేము చెంత నడిపించాలా ప్రభావ అలాంటి భారంగా మేము ముందుకు పోవాలనే సహాయపడిన అయినా దేనిషులు భయపడకుండా దేనిశలు చింతించుకుండా విశ్వాసాన్ని కర్త దాన్ని మీ వైపు చూస్తూ మా ముందుంచబడిన పరుగు పందులు ఓపికతో ప్రభావ అయినా మా పని మీరు చేస్తే ప్రభావ మీ పని మేము చేస్తే మీరు మా పని చేస్తారు ప్రభావ ఆ రీతిగా ప్రభావ నా తన్ని మా జీవితాలు మీరు సమర్పిస్తుండగా ప్రభావ మీరే స్వీకరించిన మా హృదయాలు మీరుని మాతో మాట్లాడాను ప్రవ్వ మీకు పశుతాత్మ అభిషేకంతో నూతనంగా అభిషేకించి వాడుకోండి ఇంకెంతమంది ఆరాధనలో పాల్గొనేలా కుటుంబాలు కూడా మీరు ఆశ్రదించి దీవించి మీకొరకు శాశనం పెట్టుకోమని ప్రార్థిస్తాం అందరూ వచ్చేలాగానే మీ కృప అనుగరించమని ప్రార్థిస్తాం అయినా గొప్ప దేవ నా తండ్రి ప్రార్థనలో ఎక్కువ సమయం గడపాలా వాక్యములు ఎక్కువ సమయం గడపాలా ప్రవ్వ నైనా ఏసడు ప్రవ అనేకులు చేరపట్టుకుని పోతున్న ప్రవ్వా బంధకాల నుంచి నైనా వాళ్ళ నుంచి అనేకు మీ విడుదల కల్పించాలా ప్రవ్వ అనేక ఆత్మలు ప్రభుత్వం ఎంతో నడిపించేలాగానే సహాయపడాలి ఆత్మీయమైన భారం కలిగి మేము ముందుకు సహాయపడండి ఈ మధ్య కాల మీ సందులో కృపను భాగ్యాన్ని మాకు అనుగరించినైనా దాన్ని బట్టి నీకు వందనాలు అర్పించుకోవటం గొప్ప దేవ వాకిందరూ మాట్లాడడం బలప చెందిగా నీకు వందనాలు ఏసాయి ప్రతి విషయంలో మీరు మాకు సాయపు నడిపించి దినవంతో తోడండి ఎండస్వర నుంచి కాపాడండి ప్రతి అవసరంతో మీ మహిమలు తీర్చి మీ మహిమర్థమే నడిపించి మీ నామాన్ని మేము తెచ్చుకోండి ఆయన మీరు ఆ కుటుంబం అందరూ సిద్ధపరచుకోమని త్వరలో నాన్న ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం మన ప్రభు అయిన కృప సమాధానం నడిపితూ మనకు అందరికీ కేబీపీఎం గ్రూప్ లో ఇంకా ఎంతో మంది ఆరాధనలో కుటుంబాలకు అందరికీ ఎంతమైతే అనారోగ్యంతో ఉన్నారో ఆ కుటుంబాలకి అందరికీ సదాకాలం తోడేను గాక ఆ మెయిన్